స్థూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవాహిమ స్వరూపికు తండ్రి తండి మైడ నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని ప్రభా సురక్షితంగా కాపాడినైనా ఈ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకుని ప్రభావ మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైనా దివారలు మమ్మల్ని కాచి కాపాడిన దేవ పరిశుద్ధి మహోన్నతుడ నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న ఆయన గొప్ప దేవ ఇక దినం ప్రభావ మాకు అనుగ్రించినయన మీకు నూతనమైన కృపరించండి నూతనమైన అభిషేకం మాకు అనుగ్రించండి ప్రవ్వా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రవ్వామూలు సజ్జలుగా పెట్టుకునే ప్రభావ ఇక ఉదయ కాల సమయంలో ప్రభావ సన్నిధిలో ప్రభావ నేను శ్రద్ధించలాగ ఈ వాక్యం ధ్యానించిన సమయాన్ని బట్టి నీకు అన్నాను ప్రభావ దాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రం సమస్త ఘనత మహిమా ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వరం నీకే కడుగులు కాకహా ప్రవ్వాదే కాల సమయంలోనైనా మీకు సమయంలో మేము వస్తున్నాం ప్రవ్వాళ్ళందరూ నూతన అభిషేకించాను ప్రభావ ద్వారా మీరు మైంప మాట్లాడండి మీ రాసారి దినాలు ఉంటున్నాం ప్రవా ఏ రీతిగా ప్రభాన్ని జీవించాలా ఏనసాగా ప్రభావిత పర్యాలించింది ప్రభావ ఇస్తున్న మాట్లాడారు ప్రభావ ఆయన ఇస్తు ప్రభావ అనేక మంది విషయాలు బయలుపరచం మీరు పశుభాత్మకార్యం పెరిగించండి ప్రభావ మీరు అన్నిటికీ ప్రకటించాల ప్రభావ ఆయన ఇస్తు ప్రభావం మీరు ఆకలి బాగు త్వరగా ఉంది ప్రభావ ప్రభావం సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అలాంటి సేవా జీతాలు అందరూ నటించి ఈ మీటింగ్ అంత ప్రభా మీరే ఆధిపత్యం నడిపించి సాయం చేయమని యేసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నా ఇంతకాలం నీదు కృపలో కాచున్న దేవాల సరే ఇంత కాలం నీదు కృపలో కాచున్న దేవా ఇకను మాకు తోడు Make my dreams This d temps It's called descent My dreams My heart the moon of die I can humble గినా ఇన్ని తరాలూ మరి పిల్లలు తరాలూ మరి మారని పీడీ రచనా నా జీర్తయా య్యాచ్ నా జీవితం కేసయ్యా ఇంత కాలం మీ దుఃఖ పలో దేవా నీగు చేసిన నీలు తలం సుఖను आनुदिनम ये गुचेसना मेललो कालम कि कुंदलो अनुदिनो दास्तुति स्तोत्रम ऋषि केसैया मेरे रुगा ये दिल चल निसले दैया दास्तुति स्तोत्रम You made made her, mentor you Oxflush. Hey Omicu 만 is my death and deinen pattern. Right that your death and SUSMOL� coach. aap telu vedachipo nahi telu mera mai sir aap telu vedachipo nahi telu todna vedana ichina ichhaya tallila sandelana mukachina ichhaya ओ दादा रे दादा सी चिमयसैया कल्लिला चंडिला नमुकासमयसैया इनतकालम मेदे कृपालो साचना देवा इनतकालम मेदे कृपालो साचना देवा Ika nukuda makutodu neda mivekada Ika nukuda makutodu neda mivekada Nita kalom nidu kutalo మీరే చెప్పండి అన్నా రాజేష్ నన్ను పరిశుద్ధ వగుదేవా మీకు మొదనాలు తండ్రి కరోనా తరగలైనా సమస్త సృష్టి సినిమూల కరగ ప్రవ్వ మీకే వాదనాలైనా ఈ దినమంతా గర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడి గజి లొక్కలు నిలబెట్టినందుకు మీకెంతో వాదనాలైనా ఈ దినానికి మీకు నూతనమైన కృపన్నకా నడిపించండి మేము ప్రతి మార్గమును సరళం చేయండి చెయ్యి ప్రతి పనిలో విజయం అనుగ్రహించండి ప్రతి చోట మీకు అంగీకారంగా ఉండలాగ మా ప్రవర్తన అంతటి చొప్పున ప్రవ్వ మీ అధికారానికి లోబల లాగా సహాయపడండి సొంత తలంపులను తొలగించేసేది ప్రభావ సంపూర్ణంగా మీ తలంపులో మేమే ఆధారపడాలి ప్రభావ సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించాలి ప్రభావ అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేసి నడిపించండి అయినా ఏదే కాలం నా ప్రభావ మిమ్మల్ని ప్రతించినా కనపరిచేలాగిన మీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వాడాలి మీ యొక్క వాక్యాన్ని మీ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మీకెన్ వాడిన ప్రభావ అన్నిటికైతే బహు సృష్టిలో మరి అటువంటి మీరే మీరు మాకు ఉదయం అనుభవించడానికి మీకు ఎంతో బాగుండాలి మిమ్మల్ని ఆ రీతిగా మేము స్వీకరిస్తున్నాం ప్రతిరోజు మా హుధరలో ప్రభావ వాక్యం పట్ల విసుగు చెందకుండా ప్రవ్వా మొన్న తిని తిని విసుగు చెందినారు ఈ సమాప్తిలో ఆతనే ఇస్తారని కూడా ప్రభావ విసుగు చెందినారు ప్రవ్వాటికి ప్రాధాన్యత ఇస్తలేరు ప్రవ్వా కానీ మీరు మాకు ఇచ్చిన ఆశ అటువంటి ఆత్మ దాన్ని బట్టి మీకు ఈ వివిధ కాలం మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం గురించి నడిపించండి సంపూర్ణంగా పరిశుధాత్మ చేత నడిపింప కూడా బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు ఆకరవత్మని పరచుకోండి ప్రార్థిస్తున్నా కొన్ని వారాల నుండి మనము యువసేపు అసనత్లకు సంబంధించిన వాక్యాలు ఎవసేపు జీవన విధానం మనం చూసినప్పుడు దేవుడు మనకు ఒక మంచి ఆత్మీయ ఆ యొక్క పాఠం నేర్పిస్తున్నాడు ఏంటంటే యోసేపు తండ్రి అయిన యాకోబు కళలు అయితే కలలు అనేది ఒక లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అని నేను అంటాను ఎందుకంటే కలల రూపంగా మాట్లాడుతూ దేవుడు ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నంత వరకు నీ తను మాట్లాడాడు కళ ఎప్పుడు కలుగుతుంది అంటే నీ శరీరము రెస్ట్ ఆత్మ మేల్కొని కాబట్టి ఆత్మతోని సంభాషించే భాష అది కలలు అనేది కాబట్టి యాకోబు కలలు అనేవాడు వాటి భావాలు అర్థం తీసుకునేవాడు కానీ ఎంత వరకు ఎంత వరకు ఆత్మీయంగా ఎదిగింది అనేది మనకు తెలుసు ఒక స్థలంలో తన కుమారుడికి వచ్చింది అది యోసెపుకి కానీ నాకు ఈ ఉదయ కాలం దేవుడు ఒక థాట్ ఏంటంటే ట్విన్ ట్విన్ టైమ్స్ మనకి అది ఏమంటాం డ్యూవెల్ ప్రాఫెటిక్ ప్యారలం లేక డ్యూవెల్ టైమ్ అంటాం లేదు లేదు నువ్వు ఆలోచిస్తుంది ఒకటే కోణా నుంచి అని దేవుడు నాకు మార్నింగ్ అది అది అది ఒక వార్నింగ్ లాగా ఇచ్చేది నేను ఆ ఆయన పక్షపాతి కాదు ఈ యోగసేపు ఒకటికే కాదు అని చెప్పాడు నేను సడన్లీ నాకు అది షాకింగ్ లాగా ఉంది ఆయన మాట్లాడే దేవుడు సడన్లీ ఆ తాతొచ్చి నా హృదయంలో తగ్గే డిస్టర్బ్ అయితే ఐమ్ సారీ లాట్ చూపి ప్రవ్వా అంటే ఒకసారి చూడమని చెప్పాడు అయితే యోసెప్ రాహేల్ కుమారుడు కదా యాకోబు రాహేల్ పుట్టిన మొదటి కుమారుడు యోసెప్ దాని తర్వాత బెన్యామిన్ పుడతాడు అయితే యాకోబుకి లేయా అనే మొదటి భార్య ఉంటది ఇద్దరు అనుకోండి అయితే లేయా కుమార్లలో కూడా ఒక కుమారునికి ఈ కళాల భావం అయితే నాకు మార్నింగ్ ప్రభు అది తాపిచ్చింది ఎందుకంటే ప్రభు దీన్ని నేను ఏ రీతిగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒక్క వ్యక్తిని ఎందుకు నువ్వు స్పెషల్గా ఎన్నుకున్నావు అంటే లేదు లేదు నేను పాత నిబంధన కాలంలో కూడా అనేక మందిని ఎన్నుకున్నాను ఒకరిని కానీ కాదు యుగ సమాప్తిలో కూడా అంతే ఒకరిని నేను ఎప్పుడు స్పెషల్ గా ఎన్నుకోలేదు అవకాశం ఇస్తున్నా అందరినీ యాదకులుగా తీసిన మీరే కొందరుగా బయటకు ఘంలో ప్రతి సభ్యుని నేను యాజకంగా చేసిన కానీ మీరు వాళ్ళని కింద గుర్తుపెట్టేశారు మీరు ఒక్కరే నిలబడ్డారు ఎంతమంది యాజకులు బయలుదేరాల్సింది ప్రపంచం కానీ మీరంతా వాళ్ళని లోపలే స్థానం వేసేస్తారు వాళ్ళని బయటికి పోలీయలేదు ఆ స్పిరిట్ అట్లా మాట్లాడుతుంటే చాలా డిస్టర్బింగ్ అండి నాకు ఈ రోజు మార్నింగ్ ఏ రీతిగా వీటిని అర్థం చేసుకోవాలా ప్రభు నేను ఏ రీతిగా వీటిని వాక్యపరంగా చెప్పకపోతే మనుషులు స్వీకరించారు కదా ప్రభు అవును అది సంఘంలో బలహీనత మళ్ళీ విశ్రాంతికి ఎంత కాలం వచ్చింది ధర్మశాస్త్రం అపోస్టులకి ఎంత కాలంకు వచ్చింది ధర్మశాస్త్రం అపోస్టులకి నూతన నిబంధనలు లేకుండే కదా మరి వాళ్ళు ఏ రీతిగా వీటి అన్నిటి గ్రహించగలుగుతున్నారు ఈరోజు మనం కృత నిబంధన పుస్తకాలలో అన్ని చదువు చదువుతూ సువార్తలు పత్రికలు తరత గ్రంథం ప్రజ్ఞాన గ్రంథం మరి వాళ్ళకి అవన్నీ లేకుండే మళ్ళీ వాళ్ళు రీతిగా దేవుణ్ణి విషయాలు సంభాషించిన ఏ రీతిగా సంఘ పరిచయ కొరకు సంఘ క్షేమం కొరకు ప్రయాసపడి వాళ్ళు వాళ్ళకి ఆ ఆత్మీయ విధానాలు దేవుడు నేర్పిండు కళల రూపకంగా పేతురుతో మాట్లాడము కొరమీలతో మాట్లాడటము పావులతో మాట్లాడటము అదొక లాంగ్వేజ్ అన్నట్టు అది ఈ రోజు కూడా ఉంది నేను నమ్ముతాను ఎందుకంటే నాకు ఎన్నో కళల రూపకంలోనే దేవుడు మాట్లాడింది కళలో నేను ఎన్నో ప్రాంతాలపై సేవ చేసినట్లు అద్భుతాలు చూస్తున్నట్లు దయ్యాలను వెళ్లగొడుతున్నట్టుగా ఎన్నో విధాల ఆ యొక్క అద్భుతాలు తిరుగుతున్నాయి భారతదేశంలో రకరకాల కాబట్టి దేవుడు కళన భావ కళన రూపకంగా మాట్లాడేవాడు అయితే నన్ను నేనా కుమార్లలో ఎవరితోంది ఆయన అన్నాడు జాప ఇంకొక కుమారుడు అతను కూడా బిడ్ చూసేవాడు అతని తరం కూడా చూసేవాళ్ళు అని చెప్పినప్పుడు ఎక్కడో చూడదు చూపించేందు దిన వృత్తాంతముల నుంచి ఒకసారి చూడండి మొదటి దిన వృత్తాంతాలు పన్నెండవ అధ్యాయంలో ఉన్న విషయం కూడా ఒక తరానికి దిన వృత్తాంతంలో నంబర్స్ కదా దిన వృత్తాంతంలో మొదటి దినవృత్తాంతంలో క్రానికల్స్ అంటారు కరెక్ట్ రెండవ రాజులన్న తర్వాత దిన వృత్తాంతంలో పన్నెండవ అధ్యయము ముప్పై రెండవ రాజు పన్నెండు కాదు పదకొండవ అధ్యయనం పన్నెండే కరెక్ట్ మొదటి దిన వృత్తాంతంలో పన్నెండవ ముప్పై రెండవ వచ్చిన ఉంది అప్పుడు నాకు అనిపించిన నిజం పాతలి పడిన కాలంలో కూడా పక్షపాతి కానీ కాదు ఏషావుకి అవకాశం ఇచ్చింది కానీ వాడుకోలేదు ఏషావు ఎందుకు గేట్ ఇచ్చిందంటే ఏషావుకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేదు నేను మీకు దేశాలు ఇస్తే నువ్వు దాన్ని చిల్లర్గా పడేస్తావు దాని ముప్పై రెండవ హలో దిన వృత్తాంతంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వస్తాము యాకోబు కుమార్లలో లేయా గర్భం నుంచి వచ్చిన కుమార్లలో ఒకరికి ఈ ఆ ఇచ్చింది గుణగణం ఆత్మీయ గుణగణం ఏంటని చూడండి ముప్పై రెండవ వర్షంలో ఇషాకారు తరంలో ఉంది ఇషాకు ఇషాకారు కుమారులకి అది అనుగ్రహించబడింది కాబట్టి ఇషాకారు లేయా కుమారుడు యాకోబు లేయా కుమారుడు యోసేప్ వచ్చి రాహేలు కుమారుడు యాకోబు రాహేల్ పుట్టినవాడు ఇషాకారులకు కూడా ఆ జ్ఞానం ఇచ్చింది చూడండి ఇషాకారిలలో సమయోచిత అంటే టైం సమయం కాలం సమయోచిత జ్ఞానము కలిగి ఇజ్రాయేళ్లు చేయ చేయ ఏదో దానిని ముందే ఎరిగిందట చూడండి దానిని ఎరిగి ఉన్న అధిపతులు రెండు వందలు అంటే రెండు మందికి ఆ గిఫ్ట్ ఉన్నదన్నట్టు అక్కడ మనం చూస్తున్నాం విశాఖ వంశంలో అతనే యువసేపు వంశం అక్కడ మనం చూస్తాం కానీ యోసేపు వంశంలో ఎఫరైం పోగొట్టుకుంటాడు దాన్ని మనిషికి మిగిలిపోతుంది చివరికి ఇది ఒక మిస్ట్రీస్ అన్నట్టు మనము యువసేపు అసనట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు యోసేపు ఆత్మీయ స్వభావము అసనట్ శరీర స్వభావం కాబట్టి ఆత్మ శరీరం కలిసినప్పుడే దైవితమైన కార్యాలు ముందుకు కొనసాగుతాయినది మనం యువసేపు అసనట్ల నుంచి కొన్ని వారాల నుంచి కలిసిన ఇది వారం ముగింపుకొచ్చినాం మనం అయితే ఇషాకార్మిలో ఈ గుణగణం ఉంది అన్నట్టు రాబో దినది వాళ్ళు గ్రహించగలిగి ఇషాల్పల్ని సిద్ధపరచేవాళ్ళంట అట్లా రెండు వందల మందికి ఉన్నది ఈ ఆత్మీయమైన ఏమంట బహమానం అయితే నాకు ఇది అర్థమమైంది ఏంటంటే ఆత్మీయ జీవంలో జీవితంలో ఎందుకు క్రైస్తవులు ఆ రీతిగా ఎదగలేకపోతున్నారు కుప్పం అనేది ఉదాహరణకి ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులని ఎందుకు అవి జరగక ముందు చెడు చూసినాక చూస్తే ఇప్పుడు ఉదాహరణ న్యూస్ పేపర్లు వచ్చినాక దాని గురించి చెప్తే అది ప్రవచనం పెట్టలేదు అది ఖచ్చితంగా కాదు కాలాలని సమయాని సూచించిన వాళ్ళు సమయాని సమయాన్ని గ్రహించగలిగిన వారు వీళ్ళు ఈషా కార్యలు మేము సేపు కూడా తెలుసు భయంకరమైన శ్రమ ఏ రీతిగా రాబోతుంది ఏడు సంవత్సరాలు ఐగుప్త దేశం మీద బహుఫలము మరి ఏడు సంవత్సరాలు బహు మరి ఏడు సంవత్సరాలు కలిగిన దాన్ని మేము తినకపోతే తకిన ఏడు సంవత్సరాలు నాశనం అయిపోతుంది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఆహారాన్ని సేవింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ మనం మన గ్రూప్ లో మనం ఎన్నిసార్లు సేవింగ్స్ గురించి మాట్లాడతాం కానీ ఎవరు పట్టించుకోలేదు రాబోతరాల గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కానీ రాబో తరాలకి నువ్వేం సేవ్ చేసినావంటే సున్నా ఏ రూపకంగా అంటే ప్రకృతి సహజంగా నువ్వు వాళ్ళకి సేవ్ చేయలేదు ఆత్మీయమైన జ్ఞానాన్ని కూడా నువ్వు వాళ్ళకి సేవ్ చేయలేకపోతున్నావు మనం అందుకే వీటిని రికార్డ్ చేస్తాం ఎందుకంటే మన తరని ఎట్టి పర్సెంట్ స్వీకరించదు నాకు తెలుసు ఎందుకంటే నేను ఒక ఒక్క ఒక స్థితిలో మూడు మంది చర్చలు ఉండేవాళ్ళు నేను వాక్యం చెప్తుంటే ఆ మూడు వందల మందిలో పది శాతం కూడా లేరు ఈరోజు లాస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి చెప్తున్నా లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ లో మూడు మంది ఎంతో ఆసక్తిగా వచ్చి వినేవాళ్ళు మోర్ దాన్ త్రీ పీపుల్ ఈ రోజుకి మన కేఎం లో మంచి స్ట్రాంగ్ బిలీవర్స్ లేకపోయాయి పది పర్సెంట్ ఎక్కడ పోయిన మంది అంటే ది డి హ్యావ్ దిస్ ఈ ఆత్మీయమైన అభివృద్ధిలో వాళ్ళు రాలేకపోయినారు వాళ్ళు చూడలేదు కానీ మనం చూసినాం ఈ వైరస్ వస్తుందని ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ క్రితమే ఈ ఆర్థిక స్థితి రెండు సార్లు పతనం అవుతుంది ప్రపంచాత్మకంగా అని మనం టూ త్రీ టైమ్స్ చూసినాం ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ లో చూసినాం అవన్నీ ఎవిడెన్స్ వస్తున్నాయి ప్రభు మనకి చూపించగలిగింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఏం జరగబోతుందో మనకి మనం చూడగలుగుతున్నాం మనకు ఆ గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు విషాకార్యాలు ఏ రీతిగా చూస్తుండో ఎవరిసేపు ఏ రీతిగా గిఫ్ట్ ఇచ్చాడు మన గ్రూప్ మళ్ళీ మన బ్రదర్స్ ఎందుకు ఈ గిఫ్ట్ రాలేకపోయిన ఆ లెవెల్ ఆత్మీయంగా ఎదగలేకపోయినారు ఎందుకంటే జోసేపు అసమత్ గుణగణం చూస్తున్నావు అదే నీవు నీ భార్య నువ్వు ఆత్మీయమైన జీవం అయితే నీ భార్య ప్రకృతి సహజమైంది ఎందుకంటే భార్య ఆ ట్రాన్స్ఫార్మ్ చేయాల్సి వస్తుంది మన మీద కొట్లాడుకుంటా ఉంటే మీ కుటుంబం ఏదైతే ముందుకు వెళ్ళచ్చు చెప్పి అది మనం చూసినాము కొన్ని ఒక వారమంతా ఆ పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడినాం కాబట్టి విశాకరీల కుమార్లకు కలిగిన ఆ యొక్క గుణగణము లేక ఆ యొక్క గిఫ్ట్ నీవు పొందుకోకపోతే మీ దేశం నాష్టం అయిపోతుంది అందుకే నేను నిన్న దినం మీకు ఆ వాక్యం చూపించిన ఎహెచ్కెల్ గ్రంథంలోని వాక్యం ఎవరు చెప్పగలరు ఆ వాక్యం ఎక్కడ మనం రాసుకున్నాం ఎక్కడ రాసిన సో అధ్యాయం ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై వచనంలో ఇది ఛాలెంజింగ్ వర్డ్ మనం భిన్నము నేనైతే చిన్నప్పటి నుంచి పెట్టిన ఈ వాక్యం చర్చస్లలో రకరకాల ప్రాంతాలలో పబ్లిక్ మీటింగ్స్లలో ముఖ్యంగా ఈ పెంత కొత్త గ్రూప్స్ లలో ఈ వాక్యాలు ఎక్కువ వాడుతూ ఉంటాయి అన్ఫార్చునేట్లీ వాళ్ళు పాటించారు దీన్ని వింటారు కానీ ప్రకటిస్తారు కానీ పాటించారు నువ్వు మాత్రమే సరిపోదు దీన్ని పాటించాలంటే ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అంటాం దీన్ని మనం బిలీవర్స్ ఇన్ ది మార్కెట్ ప్లేస్ అంటాం కాబట్టి హెచ్కేల్ గ్రంథము ఇరవై రెండో అధ్యయం ముప్పై వర్షాల మీకు చూపించిన ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే అది ఆయనకి ఇష్టం మీరు ఎందుకు ఆయనకి ఇది పాపభూరితమైన లోకం వాడి బాల్యం నుండి వాడి హృదయమంతా చెడుతనంతో నిండింది వాడి చేస్తున్నంత చెడుతనమే తిరుగుబాటుతనమే దేవుణ్ణి ఈ సృష్టి దేవుణ్ణి ఆయనకి తెలుగుబాటుతనం చేసి సృష్టిని తారుమారు చేసి మనుషులు ఆదంవల కాలం మొదలుకొని ఈ రోజు వరకు రోజు ఇప్పుడు తిరుగుబాటుతనం చేస్తున్నారు తన పిల్లల్ని గర్వంగానే చంపేస్తున్నారు అభార్షన్ రూపకంగా మిలియన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని గర్వంగా చంపేస్తున్నారు మళ్ళీ లేదా ఈ రోజు బయలుదేవతకి పిల్లల్ని అర్పించేటోళ్ళు ఇస్రాన్ పదులు సనానీయులు కిత్తీలు ఎలుజీలు అమూర్లీలు వీళ్ళందరు అర్పించేవాళ్ళు ఈ రోజు క్రైస్తవ దేశాలలోనే ఆబార్షన్ రేట్స్ ఎక్కువ అయిపోయినాయి దేశంలో హైయెస్ట్ రేట్స్ అవి దేవుని దేశం ఎట్లయిందో నాకు అర్థమే లేదు ఈ రోజుకి కూడా దేవుడికి మొదటి నుంచి తిరుగుబాతనం నేను ఇక ఎన్నటికీ నేను మిమ్మల్ని దాటిపోను అని ఆయన వాగ్దానం చేసింది ఆమోర్ష గ్రంథంలో ఐ విల్ నెవర్ పార్స్యూ బై దిస్ పీపుల్ ఎనీ మోర్ అన్నాడు వాళ్ళని విడిచిపెట్టేసిండు అందుకు మనకు వచ్చింది ఆ రక్షణ అనుభవం అని పౌలు పొరచిల్ రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక పదకొండులో క్లియర్ గా చెప్తాడు వాళ్ళని మించిపెట్టేస్తారు మనకు వచ్చింది వాళ్ళ ద్వారా అందుకని వాళ్ళని మనం ద్వేషించొద్దు చెప్తున్నాడు కాబట్టి ఒక్క వ్యక్తి కూడా ఆయనకి ఆయనకి వ్యతిరేకంగా నిలబడలేకారని చెప్తుంది వారికి చూడండి ఇరవై రెండవ అధ్యయం గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై ఏం చెప్తుంది నేను దేశంలో పాడు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అది పాపభూరితమైన దేశం కానీ ఎవరన్నా నన్ను ఆపగలడా ఎవరైనా ఆపుతలేమో అని ఎదురు చూస్తున్నా అంట అంటే దేవుడు తన ఉగ్రతని లోకం మీద కుమరిస్తుంటే ఎవరన్నా ఆపుతరేమో ఎదురు చూస్తున్నా ఇటువంటి దేవుణ్ణి మనం ఎక్కడన్నా చూసినామా ఎక్కడన్నా తిన్నామా ఎక్కడ ఉంటాడు అన్ని దేవతల గురించి మనం గణిస్తాం వచ్చి మొత్తం నాశనం చేసి వెళ్ళిపోతారు అది ముఖ్యంగా గ్రీక్ గాడ్స్ గురించి తీసినప్పుడు నేను గ్రీక్ మైతలు జీదైనస్తాం అని గాడ్స్ గురించి వాళ్ళ ఘాట్స్ గురించి నార్త్ మైతాలజీ గ్రీక్ మైతాలజీ హిందూ మైతాలజీ అంటే అఫ్కోర్స్ మీరు చిన్న పంచి పుస్తకాలలో చదివేవాడు మీకు అన్ని తెలుసు అవన్నీ చదివిన కాబట్టి నాకు తెలుసు ఇటువంటి దేవుడు ఒక్కడు లేడు వాళ్ళ జీవన విధానాలు పిచ్చి పిచ్చి జీవన విధానాలు అవన్నీ మనుషులు కూడా అక్కడ భయంకరంగా ఉంటాయి జీవన విధానాలు కానీ ఇటువంటి దేవుడిని ఎక్కడ నాకు ఆయన పరిశుద్ధుడు అపవిత్రతని ఇంత కూడా సహించలేడు ఎందుకంటే ఈ దేశ ఈ సృష్టి అయినది కదా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా వచ్చి చెడగొడతా అంటే మీరు ఎట్లా భరిస్తారు భరించలేరు మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు లేకుంటే వాళ్ళు కొడతారు మన ప్రభు కూడా అంటే ఈ సృష్టి మొత్తం అయినది నువ్వు దీన్ని చెడగొడతావు ఆయన ఎట్లా భరించగలడు అందుకే ముప్పై వర్షంట్లు నేను దేశంలో పాడు చేయకుండా ప్రాకారం ను అంటే ప్రాకారం అంటే గోడ కదా గోడను కట్టేవాడు ప్రాకారం కట్టడం అంటే దేవుని బిడ్డలే గోడ అన్న విషయాన్ని నేను మీరు గ్రంథంలో మనము తిన్నగా కట్టబడ్డ గోడ అన్న వాక్యాన్ని అక్కడ జ్ఞాపం తీస్తుంది ఇంత కూడా ఒంకరింకా ఉండడానికి మిల్లేదు మన గోడ పర్ఫెక్ట్ గా కట్టబడ్డ గోడ ఆయన నిలబడతాడు నిలబడి మట్టపు గుండు దించేసినప్పుడు ఇషాకు సంతానము మరియు హీరోబాబు సంతానము రెండు గుంపులుగా విభజిపబడినట్టు మనం చూస్తాం వాటికి సంబంధించిన కొన్ని గంటల రికార్డింగ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ప్రభు ఏమంటుందంటే నేను దేశమును అంటే ఈ లోకం ఈ లోకంలో పాడు చేయకుండా ప్రాకారంలో గితపరచకును ద్దలైన సందులలో నిలిచి అంటే అడ్డం ఎవరన్నా ఈ దేశము పాడు కాకుండా అడ్డం లేదు అంట బద్దలైన అంటే చెప్పండి ఏంటి దాని బద్దలైన సందులు గోడ గోడని మధ్యలకి బద్దలుగా చేస్తే దానికి దానికి డోర్ పెడతారు యాక్చువల్ గా వద్దలైన సందులలో నిలిచిటక్కును అంటే ఒక గోడని మంచి కట్టబడ్డ గోడని దాన్ని దిట్టపరచి దిట్టపరిచి దాని మధ్యలోగా విభజించి ఒక పెద్ద గేట్ పెట్టేవాడు అన్నట్టు వీడు అటువంటి వాడు ఎవడను ఉన్నాడా తర్వాత తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనా నాకు కనబడలేదు ఇది చాలా ఆశ్చర్యంగా ఉందనే చెప్తుండ్రు ఇది ఈ రోజు కూడా నేను చెప్తున్నా నేను కళ్ళారా వాక్యం ఎవరు కూడా ఆయన ఉగ్రత ఈ లోకం మీదకి వస్తుంటే దాన్ని ఆపడానికి ఎవరు ఎదురు ఆయన అంటున్నాడు నేను దీన్ని చెడగొట్టాలనుకుంటున్నాను దీన్ని పాడాలనుకుంటున్నాను కానీ ఎవడన వచ్చి నన్ను ఆపుతలేమో ఎదురు చూస్తున్నాను ఎందుకంటే సైతాన్ ఆపలేడు ఆయనని కానీ ఒక మనిషి ఆపాల ఆపాల ఆయన హృదయ పరిస్థితి అన్నట్టు నేను ఎప్పుడు చూడలేదు ఇతని గురించి ఎక్కడ వినటువంటిది బైబుల్ అనే మనం వింటున్నాం ఆయన ఈ లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే తిరుగుబాటునం బహు భయంకరంగా ఉండేది కానీ దీన్ని నాశనం కానీకుండా ఎవడన్నా ఆపగలడా ఒక్క మనిషి ఆపతే ఎంత బాగుంటది అని ఆయనకు ఆశ కలిగిందట అందుకే నేను ఇది ఇది మీ తను ధ్యానిస్తా ఉంటే నాకు మోషే గురించి అర్థమై ఒక్కడుండే గతంలో నేను ఈశాల్ని మాత్రం కాల్చివేసి మోస నీ ద్వారా కొత్త తరాన్ని బయట తీసుకొస్తానంటే మోస అడ్డుకుండు దేవుణ్ణి ఆయన ఉగ్రతని అడ్డుకుండేవాడు కేవలం ఒక మనిషి అనేది నేను ఇక్కడికి అర్థం చేసుకున్నాను ఇవి ఎన్నిసార్లు మనం ధ్యానించినాం కానీ ఆ రిటర్టుగా నేను అర్థం చేసుకోలేదు కాబట్టి రాబో ఇప్పుడు ఆయన ముందుగానే చూపిస్తాడు అబ్రాహం గా చెప్తున్నాడు నేను సుధమా గుమ్మర దాని చుట్టుపక్కల ఉన్న ఆ దేశాల అన్నింటిని నాశనం చేయబోతున్నానంటే అబ్రహాం అంటుడు ప్రవ్వా నేను రాధిస్తాను ప్రవ్వా విజయకుండా ప్రవ్వా దాని ఆప నేను ఆపను అబ్రహాం అంటున్నాడు అందులో కనీసం ఒక యాభై మంది నీతి నేను ఆప్తాను కనీసం ఒక నలభై మంది ఆప్తాను ఒక ముప్పై మంది ఆప్తా ఒక పది మంది ఆప్తా ఒక్కడున్న ఆప్తా కానీ ఒక్కడు కూడా లేడు ఇది నాకు ఇమ్మీడియట్లీ ఈ ఉదయకాలం నా మైండ్ ఓపెన్ అయింది ఎందుకంటే ఎన్ని సంవత్సరాల క్రితము వీటిని కానీ ఈ రోజు ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత టోటలీ డిఫరెంట్ గా ఉందంటే బహు ఆశ్చర్యకరంగా ఉంది నాకు అది ఎందుకంటే అబ్రాహం విజ్ఞాపన చేసిన సదమ్మ గుమరా ఎందుకు కాపాడలేదంటే అది అబ్రాహం స్థానం కాదు అది అబ్రాహం దేశం కాదు అది లోతు ఉన్న స్థానం లోతు దక్షిణ భాగాలు పోయిడు అబ్రాహ్ము ఉత్తర దిక్కు నుండిపోయాడు కాబట్టి అబ్రాము అది నీ స్థలం కాదు కాబట్టి నేను ఈ ప్రార్థనలు లోతు ప్రార్థన చేస్తే నేను కాపాడుతాను అన్నాడు కానీ లోతు స్థితి మనకు తెలుసు లోతు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయింది ఎందుకంటే నేను కొంత కొన్ని వారాల మీకు చూపించిన విషయం ఎప్పుడైతే అబ్రాహ్ తో పాటు లోతున్నాడో దేవుడు లోతుని సమృద్ధిగా ఆచరించండు ఈ సీక్రెట్ నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన దైవ ఎవరైనా గాని మీ తర మీ తరంలో మీకు తెలిసిన వారిలో బాగా ఆశ్రయింపబడ్డ వాడు ఇది సీక్రెట్ నేను చాలాసార్లు రివీల్ చేసేసిన ఎందుకంటే ఇది మోర్ సీక్రెట్ కాదు సంప్రద్ధిగా ఆశ్రయింపబడ్డ దేవుని సేవకుడు ఎవరన్నా ఉంటే ఆయనతో పాటు నువ్వు అసలు నీకు ఆటోమేటిక్ గా అది గ్యారంటీ అనేట్ దేవుని వాక్యం ప్రకారంగా లోతు ఈ వాగ్దానం లేదు యాక్చువల్ గా వాగ్దానం కానీ లోతు వా అబ్రామ్ పాటు వచ్చేసిండు ఆ ఊడ్ అనే ప్రాంతాన్ని కలిగిన ప్రాంతాన్ని విడిచిపెట్టి కాబట్టి అబ్రామ్ని ఎట్లా ఆశ్రయించిందో లోతు అట్లా ఆశ్రయించిందో ఎందుకంటే ఈ ఆశ్రదము ఒక ఇన్ఫెక్షన్ డిసీజ్ లాగా నీ ఆశ్రయిస్తారు దేవుడు రక్షింపబడ్డ నిన్ను నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆశ్రయింపబడతారు నువ్వు కాపాడబడితే నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కాపాడబడతారు అది అభిషేకం అన్నట్టు ఆ రూపకంగా ఉంటుందా అనాయింటింగ్ కాబట్టి మళ్ళీ నువ్వు అవీతికి లేక అటువంటి దైవ దగ్గర ఉన్నవా అట్లా అభిషేకం పొంది ప్రతి విషయంలో అభివృద్ధి పొందిన వాటి దగ్గర అది సీక్రెట్ అన్నట్టు నేను నేర్చుకున్నా నేను అందుకే చాలా కేర్ఫుల్ గా పాస్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటాను లైఫ్ లో ఫ్రెండ్షిప్స్ లలో ఆ రీతిగా స్పిరిచువల్ లెవెల్స్ లో హైయెస్ట్ లెవెల్ కి ఫిజికల్ లెవెల్లో హైయెస్ట్ లెవెల్ కి అంటే అతనికి ఇంకా వేటి మీద మోజ ఉండదు అన్నట్టు ఫిజికల్ లెవెల్లో దేవుడు సమృద్ధికి వచ్చినా వాటిని ఎత్తి పరిస్థితుల్లో ఆయన ప్రేమించడం అటువంటి సేవకులను నేను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళతోనే ఎక్కువ అసోసియేట్ అవుతా ఉంటాను ఎందుకంటే ఈ సీక్రెట్ నాకు అర్థమైపోయింది ఎప్పుడో అండ్ అట్ ది సేమ్ టైం నేను కూడా అంటే ఈ సీక్రెట్ ని ఎవరితోనే పంచుకోవాలి వాళ్ళతోనే పంచుకుంటా ఉంటాను ఎందుకంటే ఇది రాంగ్ పీపుల్స్ కిది పవర్ ది ఈ సీక్రెట్స్ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే నేను ఈ లోకాన్ని నాశనం చేయాలనుకుంటున్నా నన్ను ఎవరు ఆఫ్టర్ ఎవరన్నా ఆఫ్టర్ ఏమో అని చూస్తున్నా అంటాడు మళ్ళీ మనం తీర్మానించుకుంటామా ప్రవ్వా నేను అట్లా తయారవుతాను ప్రవ్వా మోస ఎట్లా తయారైండో ఆ ప్రజలను నేను సంపూర్ణంగా నిర్మూలిస్తానంటే మోసే అడ్డుకున్నాడు మళ్ళీ అందుకే మోసే తన ఇంత ఇంత ఇంత ఇంటి అంతటిట్లో విశ్వాసిగా ఉన్నట్లు మనం చూస్తాం రెగ్యులర్ పత్రికలో సాక్ష్యం అంతటిలో అంత విశ్వాసిగా ఉన్నవాడు అంటే విశ్వాస అంటే ఏంటంటే ఆయన కోపాన్ని అడ్డుకుండేవాడు ఆయన శాపాన్ని అడ్డుకుండేవాడు నువ్వు ఆపేస్తావు అన్నట్టు నీ రాకుండా ఇప్పుడు చెప్పండి ఈ దేశము ఇది అనిల దేశము మీకు తెలుసు ఈ అంత నాన్ క్రిస్టియన్ దేశము మరి ఈ దేశాన్ని ఆయన ఉగ్రత కంపల్సరీ రావాలి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది ఆపలే ఆపలేము ఎస్తేరు రావాల్సింది కానీ అది ఆపలేదు దేవుడు రానియలేదాన్ని ఎందుకంటే ఎస్తేరు అడ్డుకుంది ఈ దేశం ఉగ్రత రానియకుండా లేకుంటే ఈ దేశం శాసనం మొత్తం ఈ దేశంలో కూడా యూదులన్నీ సంహరించాలండి ఇక్కడ ఉండేది మరణకాండ ఈ దేశంలో కానీ ఎస్పీరు ఒక్క స్త్రీ నిలబడింది ఆ ఇస్రాయల్ దేశాల ఇస్రాయేల్ పక్షంగా ఆ శాపం విలబించరానియకుండా ఒకవేళ ఎస్పీరు లేకపోయింటే మొత్తము సర్వనాశం అయిపోయి ఇస్రాయల్ ఆ రోజు సెకండ్ టైం మోసే తర్వాత ఒక్క వ్యక్తి ఎవర నిలబడగలరా కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఈ విధానం ఆత్మీయ విధానం అర్థమైన మనము ఏ రీతిగా ముందుకు వెళ్ళగలం అందుకే ఇషాకారు సంతతి వారి వల్లే ఈ అవగాహన మనకు అర్థం కాల సూచనలు అర్థం చేసుకుంటే జ్ఞానం మనకు అవసరం మన ప్రయాసపరేమి ఈ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వరకు స్ట్రగులింగ్ చేస్తాను నేను దాటింగ్ బంగల్ ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకంటే ఆ ఆత్మీయ ప్రపంచంలో అడుగు మనము వెనకలు పోయేది లేదు ఈ లోకంలోకి వచ్చేది అందుకే నేను మత్స్య సువార్త అధ్యాయంలో నేను చాలా స్ట్రాంగ్ గా ఎడిట్ వస్తుంది రిపీటెడ్ గా చెప్పాను మత్స్య సువార్త అధ్యాయంలో మన ప్రభై చెప్పింది ముప్పై ఎనిమిది తన తెలువను ఎత్తుకొని నన్ను వెంబడిపని వాడు నాకు పాత్రడు కానిగాడు నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఎట్లనే ఉండొచ్చు తన ప్రాణము దక్కించుకునేవాడు కానీ నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని కాబట్టి సంపూర్ణంగా నీకు ఏది నీకు నీకు ఆసక్తి ఏది ఉందో దాన్ని నువ్వు తునికరించుకోగలవా ఈ లోకంలో నువ్వు ఎక్కువగా ప్రేమించినా దాన్ని విడిచిపెట్టగలవా మీ హృదయ మీ మీ హృదయానికి బహు సన్నిహితంగా ఉన్న ఏమైనా కానీ విడిచిపెట్టగలవా అది ఛాలెంజ్ ఆయన నామం నిమిత్తం నేను అనేది ముఖ్యంగా కాబట్టి ఆయన నామం నిమిత్తము వాటన్నిటిని విడిచిపెట్టగలవా విడిచిపెడితే వాటన్నిటిని ఇక్కడిని తిరిగి పొందుకుంటామని నేను మీరు చూపించిన ఈ రోజుకి ఒక వాక్యాన్ని క్లోజ్ చేస్తా రేపన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మీకు చూపిస్తాను మిమ్మల్ని చేతు నలభై నలభై నలభై వచ్చినం మత్తే సువార్త పదవ అధ్యాయం నలభై వచ్చినం మిమ్మల్ని చేర్చుకున్న వాడు నన్ను చేర్చుకును ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఇంకా శారీరకంగా ఉంటే రక్షణ పొంది ఆ ఈ వాక్యం నెరవేరదు లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నువ్వు ఎక్కడ పనికి పోయినా గాని నువ్వు ఎక్కడ ఎవరింట్లో అడుగు పెట్టినా గాని ఈ ఈ వాక్యం నెరవాలంటే మిమ్మల్ని వాళ్ళు చేర్చుకోవాలంటే మన ప్రభుత్వం చేర్చుకున్నంతగా కావాలంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా తిరుణీకరించుకోవాలా ప్రతి దశలో నువ్వు తురణీకరించుకోవాలా ప్రతి విషయంలో నువ్వు తునీకరించుకోవాలా అట్లా తయారైతేనే గాని నువ్వు పోయిన ఇంటికి వాళ్ళు నిన్ను స్వీకరించారు అంటే ప్రభువును స్వీకరించారు ఎందుకంటే నువ్వు ప్రభు అయిపోతావు అని అన్నారు ఈ నలభై వర్షంలో క్రీస్తు క్రీస్తుని ధరించుకోవడం అంటాం క్రీస్తు కలిగిన మనసుని ధరించుకోవడం అంటాం తన యోగ్యంగా కావడం నన్ను నన్ను ఈ లోకంలో నేనైనా నన్ను కంటే నాకంటే ఎక్కువ ప్రేమించిన పాత్రలు కరణం అంటే ఆ పాత్ర అంటే లెవెల్ అన్నట్టు ఆయన లెవెల్ వరకు తీసుకెళ్తా వాక్యం మిమ్మల్ని చేర్చుకున్న నన్ను చేర్చుకున్న కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తాడో ఆయన చేర్చుకుంటాడంటే నన్ను అంటే ఆయన రక్షకుడు కదా ఆ ఇంటికి వస్తుంది నువ్వు నిన్ను చేర్చుకునే వాళ్ళ ఇంటికి వాళ్ళు నిన్ను వాళ్ళు చేర్చుకోవాలంటే నువ్వు సంపూర్ణంగా అట్లా తయారు కావాలా మొత్తం నీ ప్రాణాన్ని మొత్తం విచ్చిపెట్టేసేయాలా నీకు ఈ లోకంలో ఏది ప్రాణం అనిపిస్తున్నా దేని ఆసక్తి నీకున్నా దాన్ని నువ్వు విడిచిపెట్టేసా ప్రభునామం నిమిత్తం అందుకే మనం రాత్రి మగళ్ళు వర్గిస్తా ఉంటాం ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్నాం కాబట్టి నన్ను చేర్చుకున్న నన్ను పంపిన వాడిని కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోండి మీరు సంపూర్ణంగా యేసు మాదిరిగా తయారైతేనే కానీ రక్షణ అనుభవం జరగదు మనుషులలో ప్రకృతి జాతంగానే ఉండట్లు ఇంకా సేవ జీవితంలో నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నాను ఇప్పుడు చూడండి నలభై ఒకట వచ్చిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము మరో డీటెయిల్ గా ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును ఇది నేను సీక్రెట్ ఈరోజు చెప్పేస్తున్నా ఈ సీక్రెట్ నీకు చాలు నీ సేవ విపరీతంగా విస్తరిస్తుంది ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును ఈ సీక్రెట్ ని బాగా అర్థం కావాల ఒకవేళ అబ్రాహం ప్రవక్తకి సాదృశ్యంగా ఉంటే లోతు ప్రవక్త అబ్రహం దగ్గర ఉండడం వల్ల అబ్రాహం ఫలము లోతు పొందుకున్నాడు ప్రతిదానికి నేను వాక్య బాగానే చూపిస్తా ఉంటాను ఎందుకంటే మన బలైన వాక్యం లేకుంటే స్వీకరించాం ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ చర్చ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎక్కడ ఉంది ప్రజలు వాక్యం అని ఆడుతారు వాళ్ళకు తెలియదు మనం చూపించినా వాళ్ళు స్వీకరించారు అది వారి బలైన ఎందుకంటే వారు ఇంకా ఆత్మలో ఎదగలేదు అన్నట్టు పసిపిల్లల లాగానే ఉన్నారన్నట్టు వృద్ధాప్యం వచ్చినా పసిపిల్లల లాగానే ఉంటారు వైస్త జీవితంలో ఈ వాక్యం అదే జ్ఞాపకం చేస్తుంది ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలం పొందును ఇప్పుడు చూడండి ఆత్మీయ స్థితిలో నీ సేవ మీ నీ జీవన విధానం ఎట్లుంది నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్న వాడు నీతి మంతుని ఫలం పొందును ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు నీళ్లు చన్నీళ్లు మాత్రం త్రాగడించినో వాడు తన ఫలము పోగొట్టుకోనడని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను ఇది నేను మీకు లాస్ట్ త్రీ లీక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే మొదట శిష్యునిగా తయారు కాబట్టి శిష్యుడు అనేవాడు బహు చిన్నవాడు ఆత్మీయ స్థితిలో అని నలభై రెండవ వచనం దాని తర్వాత చూడండి నీతిమంతుడు నీతి మంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందును శిష్యుల ఫలము శిష్యులను వెంబడించే వాళ్ళు పొందుకుంటారు దాని తర్వాత ప్రవక్త ఫలము ప్రవక్తని వెంబడించే వాడు పొందుకుంటారు అంటే ప్రవక్త అనేవాడు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ గురించి చూపిస్తుంది ఇక్కడ నీ స్థితి ఎక్కడుంది నాకు తెలుసు మనలో చాలా మంది మన గ్రూప్స్లలో కూడా ఈవెన్ శిష్యుని లెవెల్ కూడా ఎదగలేదు కేవలం కాంగ్రిగేషన్ లెవెల్కే డిలివర్స్ లెవెల్కే ఎదిగిపోయారు వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఎన్ని సంవత్సరాలు దాటినా ఏదో ఉదయం లేసి ఉద్యోగం చేసుకోవాలి ఇంటికి వచ్చే అన్నం కుటుంబంతో సంతోషంగా గడపాలి అది చాలా మంచిదే సత్సంగంగా చెప్తాడు కదా సమస్తం వ్యర్థం కాబట్టి ఇంటికి పోయి మంచిగా అన్నం లేని కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలంటే నువ్వు డిలివర్ లెవెల్ నుంచి శిష్యన్ లెవెల్ కి ఎదగాల ద లీస్ట్ స్పిరిచువల్ గ్రోత్ అన్నట్టు 30 uh, ముప్పదంతలు 100 నూరంతలు శిష్యుని లెవెల్ కేవలం 30 ముప్పదంతలే నీతి మంత్ర లెవెల్ అరవదంతలు ప్రవక్త లెవెల్ 100 పర్సెంట్ గ్రోత్ అన్నట్టు స్పిరిచువల్ గ్రోత్ కాబట్టి అటువంటి స్పిరిచువల్ గ్రోత్ కి మీరు ఎదగాల మీరు ఎదుగుతూనే గానీ మీ దగ్గర ఉన్న సంగతులు అట్లా ఎదగలేదు నేను ఇది ఎప్పుడు పాస్టర్స్ కి ఒక పాస్టర్ దీనికి ఒక మంచి గృహం ఉంటే మీ కాంబ్రిగేషన్ ఎందుకు మంచి గృహం ఉండదు తర్వాత మీ ఇంటి పక్కన వాడు ఇల్లు కట్టగలరా అట్లాంటి అట్లాంటి అరేంజ్మెంట్స్ ఇవ్వగలవా ఎంతమంది పాస్టర్ చేయగలరు చెప్పండి వాళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో ఉంటారు కాంగ్రిగేషన్ ఏమో ఉంటారు అంటే నువ్వు అబ్రామ్ లేవు వాడు లోతలాగా లేడు అది బహు కష్టకరమైంది చెప్పుకోవడం కానీ ఎంతకాలం మనము వీటిని సహించాలా ప్రభు కూడా ఎంతకాలం మీరు మీకు సహించాలా ఎంతకాలం మీతో పాటు ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనం అటువంటి ఆత్మీయ స్థితులకు ఎదగాల కళలలో మీ భావాన్ని అర్థం చేసుకోవాలా ఏం జరగబోతుందో చూసి మనుషులను సిద్ధపరచాలా అటువంటి సేవల పగులు మనం అనిపించడం ప్రార్థిస్తాం పక్షు జరవదేవా మీకు వదనాలనైనా కృపగల తండ్రి మీకు స్తోత్రాలు ఇస్తాయా ప్రభావ మీరు ఏదైనా కరెక్షన్ మీకు ఎంతో వనాలు ప్రభా అది యువసేప్తికే కాబట్టి ఇషా కార్కు కూడా ఉంది ఆ గుణగనం అని మీరు మాకు ప్రభా మీరు పక్షపాతి కాదునైనా వాదనాలు ఇస్తాయి ఇది కేబిపిఎన్ గ్రూప్ లనే కాదు ప్రభా ఇంకా ఎన్నెన్న గ్రూప్స్లో మీరు పెట్టినని మేము నమ్ముతున్నాం మీరు వచ్చి కాబట్టి ఎటువంటి హామో ఎటువంటి అసూయ లేకుండా ఓ ప్రభావ్ యథార్థతతో పశుద్ధతతో తగ్గింపు కలిగిన జీవితం మా కళ నుంచి అవును ప్రభా మా దేశానికి మేము అడ్డుగా నిలబడ్డాం ప్రభావ దీన్ని మేము కోరుకుంటున్నాం రాజేస్తున్నాం ప్రభా మేము దాని కొరకు ఉపవాసం ఉంటాం ఈ దేశం నాశనం కావద్దు ఈవనా ఒక్కడే వినివేం కాపాడుకున్నాడు ప్రభా అవును కాబట్టి ఎస్తేరు ప్రవ్వ మొత్తం ప్రపంచంలో ఉన్న వీధులను కాపాడుకుంది ప్రభా మోసే అయితే అరే నెంబర్ నుంచి వస్తున్న ఐగుప్తు వస్తున్న ఐగుప్తీలైన వీధులను కాపాడుకున్నాడు ప్రభావ మేము మా దేశాన్ని మేము కాపాడుకోవాలా మా పట్టణాన్ని మేము కాపాడుకోవాలా మా గ్రామాలను మేము కాపాడుకోవాలా ఇది మా సిటీ ప్రవ్వ ఈ సిటీని మేము కాపాడుకుంటాం ఈ సిటీ మీదకి మీ శాపం రాకుండా మేము దీన్ని కాపాడుతాం అవును మీరు చూపించిన వాక్యాన్ని ఏ రీతిగా పాటించాలని మాకు మార్గం చూపించి నడిపించమని ఆచరించమని ఏం ఒక్కొక్కరు సర్వ ఉన్నత సర్వాలు కాదు సర్వకృపాన్ని తేగిపోవాలి వందనాలు తెలియాలను చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ప్రేమ నుంచి నూతన గుణం ఇచ్చినందుకు వందనాలు సంతోషపరిచి నీ నామాన్ని హెచ్చరించి మీ చిత్తాన్ని జరిగించే వారంలో అంత తక్కువ మాకు బలమున్న శక్తిని సామర్థ్యం అనుగ్రహించమని వేడుకుని చుంటున్నాను ప్రభు నా వాక్యము నానా మా హృదయాల్లో కలిగించి కట్టి సహాయం చేయండి ప్రభు ఆ సీక్రెట్స్ అది తెలియపరచినందుకు మీకు వందనాలు ప్రభు స్వతరాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నేను నా నిరంతరం అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేయించిన దేవుడు మీకు వందనాలు తెలుసు తల్లి ప్రభానైనా కోవిడ్ బాధ్యతల గురించి వలస కూలీలు రైతులు ప్రభావిరి గురించి పాఠిస్తున్నాం ప్రభావ మీరు ఎంతగానో నేలు తీసుకున్నారు ప్రభావిక మేలుగా ఉన్నందుకు మీకు వంద నాలుగు క్రోజ్ఞతలు ప్రభావ అదే మరిగా ఆయన ఎవరైతే సిక్కారో వారికి ఇమ్యూనిటీ పవర్ ని తండ్రి ప్రభా స్వస్థతను మారు మనస్సును రక్షణను అనుగ్రహించండి ప్రభావ క్రైస్తవ బిడ్డలుగా ఉన్న వారికి దోషం లేక అసూ దోషాలు లేక తండ్రి ప్రభావ స్థిరత్వం కలిగి సహోదరులను క్షమాజనం కలిగి చేయండి నాయన జీవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము మరి మీరు లివ నచ్చండి బహు బలంగా వాడుతుంది కావాల్సింది శిక్షలు ప్రజ నాయన ప్రకటించటకు తలసరిగా చూడటకు అనేక లేచేసి వెళుతుంది అదే మరిగా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి అయితే జరుగుతుంది ప్రభా పరిస్థితి జరుగుతుండగా నాయన తండ్రి వారి ఇంటి తెలుగు తొగింపు త్యాగము తండ్రి ప్రజనా ధైర్యము కలిగి వారితో ప్రకటించితే అవుతూ వస్తున్నారు ప్రభావారు నాకు మాదిరి కృతంగా ఉండి ఉన్నారు ప్రభా నేను కూడా అక్కడ ధైర్యాన్ని కలిగిస్తూ వారితో ప్రకటించే ఉండాలి ఎవరైతే వారిని హింసించి దూచించి తండ్రికులైన క్రియలు చేస్తూ వారికి రక్షణను తండ్రి వారికి క్షేమమని తండ్రి ప్రభావారికి సహాయమని దైత్యమని వేడుకుంటున్నాను ప్రభు వంద నాలుగు అదే విధంగా తండ్రి ప్రభా కొ కావచ్చు అక్కడ మీ చూడండి మా తలంపులు మీ తలంపులో వంటివి కావచ్చు ఊహించిన దానికన్నా తిరిగి దేవుడు అవుతాడు నైనా విషయాలు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు పాఠాలతో పాటు ఇంకా నీటిలో పదార్థతలు పరిశుద్ధతలు ఉడుగుటకు ఇంటనే మాకు సహాయం చేయం మేము అందరిని తగ్గించుకుని ప్రజలు పరిచర్లను ప్రతి ఒక్క పాత్ర లోడబడితే సహాయం చేయమని అదే మరిగా మనకు నేను దేవం గ్యాస్ లో చూసి కళ్ళను అది ఒక బ్రెయిన్ లో ఉన్నరీస్ కు తొలగి కిడ్నీలోని బాగు చూసి ఆ బిడ్డను సహాయం చేసి దయచేయండి ప్రభుత్వ బిడ్డకి సమానం ఆ కుటుంబానికి కూడా సమాధానం దయచేయండి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యము దయచేసి తలకి లేక సంపూర్ణముగా వాళ్ళగారిని సంపూర్ణ జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి తండ్రి పెట్టి తండ్రి వారికి ఎప్పుడు నడిపించే మీ సమాధానము మీ సహాయం వారికి తోడుగా ఉండేలా తగ్గించుకుని గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడుగు దేవ మహిమ సర్వే పెద్ద తండ్రి కృపా మైదానికి ఇష్ట తొలి స్వతరమ గొప్ప దేవ వాకిందర ప్రభావ మీరు మాత్రం మాట్లాడడం ప్రభావానికి వందని సగ గొప్ప దేవ మీరు సమానుచితమైన జ్ఞానాన్ని ప్రభావ తన ఇష్ట ప్రభావం కాకుండా ఇంకా రెండు వందల మందికి ఆ కాలంలో ప్రభావ మీరు పెట్టినారు ప్రభా నా తన నీకు వన్నాలు ఇస్తు ప్రభా గొప్ప దేవ ఈసయ ఇష్టతులు స్తోధమైన గొప్ప దేవ మీకు తర్లోక జ్ఞానాన్ని మేము పొందుకోవాలి ప్రభా ఆయన ఇస్తు ప్రభా ప్రాకారమే దిట్టకొచ్చే వాళ్ళని ఉండాల ప్రభా పెద్ద సంగుల్లో ప్రభావ నిలబడే ఉండాలి ఇస్తు నా తన లోక మీకు ఉగ్రత రాబోతున్న ప్రభా ఆయన ఇస్తు ప్రభా తి నిలబడాల ప్రభా ఆయన మిమ్మల్ని వేడుకోవాల గురించి మేము ప్రార్థించాల ప్రభా నా నా ప్రభా నీకు వందలు ఇసయ్య నా దేవ నా ప్రభా నాడు నిలబడిన ప్రభా నా దేవ ఇష్ట ప్రభా ఉగ్రత ప్రభావ రాబోతున్నప్పుడు ప్రభా ఆయన మోస అడ్డుగా నిలబడి ప్రభా ఆయన ఈసారి ప్రభా తను లోకం ఉగ్రత రాబోతుంది త్వరలో ప్రభా ఆయన ఈస్తు ప్రభు వారి గురించి మేము ప్రార్థన చేయాలి ప్రభా ఆయన మేము నిలబట్టం ప్రభాయన ఈసే నిలబెట్టి అంత ఆదిష్టం మీరే మాకు మీకు నూతనమైన అభిషేకం కనుగడించిన ఆయన ప్రభా నా దేవా ఇష్టప్రభ రాబోయే తరంలో ఒక ప్రభు ఏం జరగబోతుంది ఇవన్నీ మేము అతిదీ మాకు బయలుపడుతున్నారు నేను కృషి నుంచి ప్రభావిత నీటి మందుల నుంచి ప్రభుత్వం స్పిరిచువల్ గ్రోత్సాం ఎక్కడ అక్కడ వండుకున్న ప్రభావ సంపూర్ణంగా ముందుకు బిడ్డలు తయారు చేయండి నూతనమైన కార్యం జరిగించండి ప్రభావ మా ద్వారా దేశ ప్రభావాల ప్రభావ ఈ ధనమంత ప్రభావం సాయించిన ప్రభావం మాధ్యతలు ప్రభావతా ఏ రీతిగా ఉండే ఆ రీతిగా ప్రభావం కుటుంబాలు ఓ ప్రభావం గో ప్రభు తండ్రి ఇష్టప్ర ఈ సత్యం బయటపరిచాల ప్రతి ఒక్క సంఘం ఆ రీతికి జీవించాలా ఓ దేవ ఇష్ట ప్రభు మీరు మా పట్ల ఉన్నతమైన ఆ తలంపులకు తగ్గించి మీరు అది మా ద్వారా మీరు దాన్ని జరిగిస్తారు చేస్తున్నాం ప్రభావ ఆ రీతిని ముందుకువాలని సహాయపడండి ఒక పరుగా ప్రణితి ఇచ్చే అదిష్టమైన నా ఇష్ట రాకరిగింది ప్రభావ మీరు సిద్ధపడాలి సిద్ధపరచాలా ప్రభావ ఆయన ఇష్ట ప్రభు మీకంటే ఎక్కువగా దేనికి ప్రేమించూరం ఉంది కాక ఆయన ఇష్ట ప్రభా నా తండ్రి మీకు వందాలి ప్రభావ మీకు ఇష్టమైన మా ఈ లోపల ఏది కాదు ప్రభావ మీ చిత్తాన్ని గ్రహించి సంపూర్ణంగా మీరు సమర్పించుకుని ముందుకు పోయి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయడం ప్రభావం మీరే సాయకులు నడిపించింది ప్రభావ రూపులు అందరూ ఆశీర్దించి దీవించండి మీరు తనకు అభిషేకించిన బలంగా వాడుకోండి వైరస్ ప్రజలందరినీ ప్రభుత్వ మీరు స్వస్థపరిచిన ప్రభావం వైరస్ మళ్ళీ స్ప్రెడ్ కాబోతుంది ప్రభావాలే ప్రార్థన చేస్తున్నాం ఆయన ఒక నిలబడాల ప్రభావ తన మనుషుల మీకు ఉగ్రత రాకుండా ప్రభావ వారి నుంచి మేము ప్రార్థన చేయాలి వారికి సత్యని ప్రకటించాలా వాళ్ళు మీద పెళ్లి అంటే సేవజీతం అందరూ నటించి పెట్టుకుని రాక చింతపరుచుకోమను పరిషత్ నామము ప్రార్థించున్నాయి ప్రార్థించను నమ్మకం ఏంటండి రెండు గురించి తీసుకొచ్చిన క్షమించి ఒకరికొన్నాయి క్రమించుకుంటున్నాడు అలా వినోషించిన కనిపిస్తుంది కనిపించడానికి ధ్యానం గురించి మాట్లాడుతూ మీకున్నారు ఏంటండి లేదా ఏ విధమైనటువంటి ఫలం సమస్య మనం నలదని మొదలు నిర్మించుకోవడానికి మనం కొన్ని కమినెంట్స్ కరెక్ట్ ప్రొడక్ట్ కరెక్ట్ కమినెంట్స్ సప్రీమ్స్ అంటే తెలియాలి కదా ఈ రెండింటిని కలిపి కాన్సెప్ట్ ని కట్టుకున్నాం. ఈ విధంగా మనం కంటెంట్ కాన్సెప్ట్ ని తయారు చేసుకున్నాం. ఈ విధంగా మనం కంటెంట్ ని తీసుకుని దయోన మీరు అప్లై కాని సిస్టం ని పెంచాలి అంటే చెక్ చేయకండి. దయచేసి అన్నదమల సపోర్ట్ చేయండి. నమ్ము ఈ సంఘంలో అయ్యా అయ్యా మాధికల్లా అమ్మ దేవ ఎందుకంటే దీర్ఘకత్మక ఎవరు ఎక్కడ వాడు ఎవరిని సిద్ధపరచినా చేస్తారు అతి చవిత్రమైన లేదా పరమాన్యంగా మా దీతాలు కూడా పవిత్రమైనటువంటి జీవితాలు ఉండాలంటే అప్రం ద్వారా దేవ లో ద్వారా అయ్యా పడిపోయిన కలహీనమైన అయ్యాక అయ్యా నోటి వచ్చి నోటి గొప్ప జీవితాల ద్వారా కార్యం జరిగింది అయ్యాన్ని సహాయం ఆ యొక్క బలంగా శరీరం లో అదే భక్తం కడుపు ఈ అనుభవం అయ్యానికి ప్రభువానికి వందన ఉన్నతమైన కృపను బట్టి మీ ప్రేమను బట్టి మీ జాలి దయా దాక్షణ్యములను బట్టి మీకు స్తోత్రం నాయన నడిపించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం రోజు మీ సన్నిధి మాతో కూడా ఉంచినారు చాలా విషయాలు మేము డిస్కస్ చేస్తూ వచ్చాము గురించి వాటి అన్నిటి మా ప్రభు ఒక ముగింపు మీరు మా ప్రభు మేము సిద్దపడుతూ ఉన్నాం మీ ఆత్మ కాపుదల నడిపింపు ఆలోచన జ్ఞానము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రత్యేకంగా అక్కడికి వెళ్లిన తర్వాత మాకు మా ప్రభావ షెల్టర్ కోసం మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మీరు మా కొరకు ఏదో చేసే ఉంటారు కానీ మేము ఆందోళన చెందుతున్నాము నిబ్రంగా ధైర్యంగా వెళ్లటానికి కులపు చూపించండి మా తండ్రి కుప సహాయం చేయండి దారి మార్గం సన్ని తోడు గురించి కులుపు చూపించండి ప్రభావానికి పొందారు కావాల్సిన తండ్రి ఇంకా ఏమైతే కావాలో రావాలో వాటి మా ప్రభావం మీరు అనుగ్రహించండి వనరులు సమకూర్చండి కార్యం చేయండి ఆర్థిక విషయాల్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి మమ్మల్ని నింపండి మీ మహిమ కొరకు మా ప్రభా ఏదో ఉంటే వెళ్ళాము వచ్చామంటే వచ్చాము కాకుండా తండ్రి మీ మహిమ కొరకు మేము వాడుపడినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మా ప్రభా ఆత్మ చేయత అభిషేకించి నింపి మా నోట మీ మాట ఉంచి మా తండ్రి మేము అడుగుపెట్టి మా పరిపాలన చేసిన ప్రతి దురాత్మ దయ్యపు అంధకార శక్తులన్నీ ఖాళీ చేసి ఆ ప్రాంతాలు మా సొంతము అగును గాక సాయం ఇచ్చింది ప్రజలు విడుదల పొందటానికి ప్రజలు రక్షణ పొందటానికి ప్రజలు స్వస్థత పొందడానికి ప్రజలు ఆదరణ పొందటానికి ప్రజలు ఆస్వాదించబడటానికి సహాయం ఇచ్చేది ప్రజలు హృదయాల్లో జీవితాల్లో నెమ్మదిని సమాధానం పొందడానికి క్రోగ చూపించమని ప్రార్థన చేస్తున్నాం కనుక లేదండి నీ ఆత్మకాలేమని బలపరిచి ప్రార్థన చేస్తున్నాం క్రోభ చూపించండి నాయకు వందనాలు దైవం ద్వారా ఈ రోజు మా ప్రభుత్వాన్ని గురించిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రం నా ప్రభుత్వాన్ని అతను ఒక దర్శనం ఒక భారం కలిగి మా ప్రభుత్వా మా అడుగులు వేయడానికి సహాయం ఇచ్చేయండి ప్రభుత్వ వందనాలుగు ప్రభుత్వ ఆ దర్శనం నెరవేరడానికి ప్రభావ తండ్రి మేము మా ప్రభు మా వంతు పరఫున ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటి అన్నింటినీ తాళి తట్టుకుని నిలబడి ప్రభుత్వాన్ని పరిచరులు ముందుకు పోవడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రభు చూపించండి దర్శనం మీద నాయన మా ప్రభా భారం మీద మాకు అనుగ్రహించారు దాన్ని మేము గట్టిగా పట్టుకుని మా ప్రభు దాని కొరకు ప్రయాసపడడానికి సహాయం ఇచ్చేయండి కృభ చూపించండి పేరు పేరున మా ప్రభావ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం మా అందరి యొక్క ఆలోచనలు మాటలు మా ప్రభా కలవడానికి సహాయం చేయండి అతన్ని మనసు కలిపి మాట కలిపి ఆలోచనలు కలిపి ఏకాగ్రతగా మా ప్రభా తండ్రి ఒకే మా ప్రభా ఏకత్వంలో ప్రభాతం మేము ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం కృషి చూపించండి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా వాక్యం సెలవిస్తోంది ప్రభా మేము ఒకరిని ఒకరిని సమ్మతించుకుంటూ ముందుకు కూడి మా ప్రభావ సాగడానికి నడవడానికి మీ పనిచేయడానికి క్రో చూపించండి విజయవంతంగా ఆ గ్రామాలు ఏ గ్రామాలు ఏ ప్రాంతాలు ఏ ప్రభా ఏ యొక్క మా ప్రభన తెగను ప్రజను మేము కలవనయున్నామో వారందరు మీరు దర్శించండి ముందుగా వారి హృదయాలను మీ వాక్యం కొరకు మీ ఆశీర్వాదం కొరకు మీ విడుదల కొరకు సిద్ధపరచండి ఆత్మకార్యం ఇచ్చేయండి రాకపోకలు వాహనం ఇచ్చేదిగా అప్పగించుకుంటున్నాం కనుక నుంచి సహాయం చేతులు కావుల నుంచి మా ముందుగా మీ దోతను పంపించండి మార్గం సరళం ఇచ్చేయండి మహమ మేకే యేసు నామములో ప్రార్థన చేసి సమర్పించి అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూలండి కండి దర్శిద్దాం ప్రభువుకును ఇదే కాలమున తండ్రి నిరీక్షతో ప్రార్థించుటకు ఆరాధించుటకు చేర్చుటకు వినపరుచు తండ్రి నీ కువక్తి విజ్ఞప్తిని అnderu marbana nannu variparchu tinnichu untunaru aitya prarthana thavasu gundam sanadiri గత కాలం ఉంటా నడిపించారు ఇంకా మాట్లాడి ఈ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నాయకత్వంలో మాట్లాడి ఈ యొక్క రాజ్యంలో బలపరుస్తూ పరుస్తూ మా చెప్పి మీకు విమరాలు మాత్రండి మా ప్రతినిగా మొత్తానికి తొలుగా సందర్శకుడుగా ఆలోచిస్తారు మీద వాంశలన్నీ అను మాట్లాడిగా ప్రార్థించి ప్రతి దిన వారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క కార్యశుద్ధి మరి ముఖ్యంగా మాట్లాడితే సేవ పరిచయం విషయం బలపడుతుంది ఆశీర్వదించండి మార్చండి ఆ యొక్క ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క కుటుంబంలోనూ ఆ యొక్క వ్యక్తులను ఆ యొక్క సంఘంలో మరి శుభీకరించి మట్లండి ఈ యొక్క వాక్య పరిచయంలో మేలైనటువంటి బలపరితమైనటువంటి సేవ నిర్వీకం దాన్ని మట్లండి మీరు నాయకత్వం వహించినట్టు మహిళని ప్రవర్తించే అవకాశం అందిస్తున్నట్టు ఆరోగ్యం పెట్టినటువంటి సమస్త సహాయము పొంది ఆర్థిక పరమైనటువంటి ప్రతి అకౌంట్ చేద్దాం వస్తున్నాము తండ్రి సరేనా పరిశుద్ధుల వనరాలను అయినా సర్వన కలుగుతండి మీకేసుకోవాలైనా ఇదిమంతా మీతో సాంఛిక మార్గించి మనం కర్శిస్తాం ఇంతవరకు మీరు మాకు సాయకత్తులు ఉండేది మీరు వృధా గురించి కనిపించండి రక్షణ ప్రణాళికలు వచ్చి వరకు సహించిన చేపడండి అయితే సినిమా ఇరవై ఎనిమిదవ తారీఖు బయలుదేరగా మీరు పక్షుగాత్మ నా దేండి ప్రతి పనుల విషయాన్ని దయచేయండి ఆటంగ పచ్చు పెట్టించి ఇక్కడ ప్రతి గ్రామంలో దురాత్మల కర్తిస్తున్నాం నాకి గ్రామాలను విడిచిపెట్టి పోవాల్సిందే మనుషులు విడిచిపెట్టి పోవాల్సిందే ప్రభుత్వం మీరేమై ఉండదు అండి తండ్రి వారి విద్యం తీస్తుంది మరోసారి ప్రభుత్వం అవును ప్రభా తర్వాత మీరు మాట్లాడనాడు ప్రభా దాన్ని గ్రహించి ప్రభావ ఏ రీతి యొక్క జన్మలు మీకు ఆ యొక్క జన్మలు మీ యొక్క శిక్షని ఆపాలను ఈరోజు మీరు అతను మాట్లాడినాడు ప్రభావం దాని ఆపలా అని మాకు ప్రేరేపించింది మేల్ పండినైనా అటువంటి ఆత్మీయ స్థితికి మమ్మల్ని లేవని ఎత్తి బయటకు ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభావిలో ఏ కృప సమాధానం మనందరికి సదాకాలం తోడన